ఇప్పుడు శ్లోకం అంతా కవర్ అయిపోయింది కనుక మొత్తం అంతా కలిపి చెప్తా మీరంతా కలిపి చెప్పాలి ఏం కష్టమేం లేదు ఊరికే మొదటిసారి చదివినప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది నేను అర్థం చెప్పిన తర్వాత కూడా అలాగే కనపడుతోంది లేదు కదా తేలిగ్గా ఉంది కదా ప్రజ్ఞావైశాఖ వేధ క్షుభిత జలనిధేర్వేదనాంంతరస్థం భూతన్యాలోక్యమగ విరతజననగ్రాహోరే సముద్రే కారుణ్యా బుద్ధధారామృతమరైర్దర్లభం భూతహేతో యస్తం పూజ్యాపూజ్యం పరమగురుమ పాదపాతస్ అవృత్తానికి శ్రగ్ధరాని పేరు శ్రగ్ధరా అవృత్తం ఎత్రాలోస ప్రతిమ ప్రతిహతిమగమత్ స్వాంతమో ఇది గూడ శ్రద్ధ ఉత్తర మజ్జోన్మజ్జ ఘోరే యసృదపజనోదన్వతిసే మే శ్రితానామవినయప్రాప్తిరగ్ర్యాహ్యమోఘ తా పవనీయ వినుద సంభావైర్నమస్ నమస్యే నమస్కరించుతున్నాను నమస్యే అంటే ఉత్తమ పురుష ఏకవచనం వందే అన్నట్టుగా నమస్కరించుతున్నాను ఎలాగా సర్వభావై అంటే సర్వాత్మన అంటే నీవే తండ్రివి నీవే తల్లివి నీవే గురుడవు నీవే మిత్రుడవు సఖుడవు అని ఎన్ని ఇమోషన్స్ అవకాశం ఉన్నదో అన్నిటినీ ఒక్కచోట చేర్చి ఆ భావములన్నింటితోటి హృదయంలోని భావములన్నింటితోటి నీకు నేను నమస్కారం చేస్తున్నాను గురుదేవులకు నమస్కారము చేస్తున్నాను సర్వభావై అంటే టీకాకారులు బాగా రాశారు నేనేదో ధోరణిలో చెప్పాను ఆయన ఏమన్నారంటే వాంగ్ మనోదేహానాం పృథ్వీభావై నమస్యే న్రీ భవామి ఇది సంబంధ అని పాపం సి పెట్టారు సో వాక్కుతో నమస్కరిస్తున్నాను మనస్సుతో నమస్కరిస్తున్నాను దేహంతో నమస్కరిస్తున్నాను అది మూడు మూడు కలిస్తే సర్వ ఇంకా అవే కదా సర్వ అంటే వాగ్గు వాక్కు అంటే వినయమును ప్రకటించే వాక్కు మనస్సులో నిండా వినయము దేహముతో సాష్టాంగం ఇన్ని రకాలుగా నేను నమస్కారం చేస్తున్నాను సర్వభావై నమస్యే వీటిని తత్పాదవు ఆ గురుదేవుల యొక్క రెండు పాదములను పాదవు ద్వివచనం అందుకోసం రోడ్ అన్నాను పాదముల జంటను నేను అన్ని విధములుగా అన్ని భావములతోటి నమస్కరిస్తున్నాను ఎటువంటి పాదములు పావనీయౌ పావనము చేయునది అంటే ఇప్పుడు గంగానదిలో స్నానం చేస్తే పావనం పవిత్రులు అవుతారు సో ఆ రకంగా ఈ ఆచార్యుల యొక్క పాదములకు నమస్కారం చేసినట్లయితే మనము పవిత్రులమవుతాము అటువంటి పాదములను అంటే నమస్కారము చేయు వారిని పావనము చేసే పాదములను నమస్కరిస్తున్నాను ఇంకా ఎటువంటి పాదములు భవ భయ వినూదవు సంసార భయమును పోగొట్టునవి అంటే గౌడపాదుల పాదములకు నమస్కరించి నమస్కారం చేసి ఇంకా ఎవ్రీథింగ్ ఎల్స్ దట్ ఫాలో గురువులకు నమస్కారం చేసి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ప్రారంభం అది కాబట్టి ఆ విధంగా నమస్కారం చేసిన వారికి ఆ పాదములు పావనము చేసి సంసార భయమును పోగొట్టుము అక్కడికి లాస్ట్ పాదం వచ్చేసింది చూడండి తత్పాదౌ పవనీయ వినుదౌ సర్వభావైర్ నమస్యే ఎటువంటి పాదములు యత్పాద ఆశ్రిత ఏ పాదములనైతే ఆశ్రయించిన వార్లకు పాదవు గడిపిస్తే పాదం అవుతుంది పాదవు ఆశ్రీతానాం కలిపి ఆవాదేశం వచ్చి పాద ఆశ్రితానాం అనమాట యవని యొక్క పాదములను ఏ ఆచార్యుల యొక్క పాదములను ఆశ్రయించిన వారలకు ఏమి లభిస్తుంది శృతి శమ వినయ ప్రాప్తి అవి లభిస్తాయి శృతి అంటే జ్ఞానము సో శృతి అంటే జ్ఞానము అంటే శ్రవణ జ్ఞానం శృతి అంటే శ్రవణం చేస్తే అదే జ్ఞానము అటువంటి శ్రవణ జ్ఞానము ఇంకా గారు ఏమన్నారంటే మనన నిధిధ్యాసన సహితం శ్రవణ జ్ఞానం అన్నారు కాబట్టి ఆచార్యులు శ్రవణం చేపిస్తారు మననం నిధుధ్యాసనం మనం చేసుకోవాల్సి ఉంటుంది సో అది కూడా మననం కూడా క్లాసులో అయిపోతూ ఉంటుంది కారికలన్నీ మననమే సో మన నిదిధ్యాసనములతో కూడినటువంటి శ్రవణ జ్ఞానం ఏదైతే కలదో శ్రవణ జ్ఞానం అంటే వేదాంత తాత్పర్య నిశ్చయ రూపం ఓహో వేదాంతము యొక్క తాత్పర్యమిది సుమా అనే నిశ్చయం కలుగుతుంది కొంతమంది అడుగుతారు ద్వైతమా విశిష్టాద్వైతమా మాకేమిటో తెలియటం లేదండి కానీ నీకు ఎలా తెలుస్తుంది తెలుసుకుంటే తెలుస్తుంది కానీ మాకేమిటో తెలియట్లేదు ఇది ఉందంటే నేను నీ దగ్గరికి రాను నువ్వు ఇచ్చిన మందు వేసుకోను నువ్వు రోగం నయం చేసి వస్తానన్నట్టుగా లేదు ఏమిటో ఎలా తెలుస్తుంది నువ్వు ప్రతిదానికి దూడు బసవన్నా తలూపుతూ ఉంటే ఏమీ తెలియదు తెలుసుకునే పూచి వడి మీద ఉంటుంది కానీ జాగ్రత్తగా తెలుసుకునే వాళ్ళకి తెలుస్తుంది ఏమని వేదాంతముల అంటే ఉపనిషత్తుల ప్రతిపాదించబడిన తత్వము అద్వయతత్వమే అద్వయ ఆత్మతత్వమే రెండవది లేని ఆత్మతత్వాన్నే ప్రతిపాదిస్తాయి ఉపనిషత్తులు ఉపనిషత్తులు ఇంకా మరే అది కర్మను ఉపాసనను బోధించవండి ఉంటే అనువాదం చేస్తాయి కర్మను ఉపాసనను అనువాదం చేసి వాటిల్లో ఉండేటువంటి దోషాలను పరిహరించి వాటిని కూడా జ్ఞానానికి ఉపాయాలుగా తీర్చిదిద్దుతాయి కర్మయోగము భక్తి యోగము అనే పేరుతోటి మించి ద్వైత ప్రధానంగా కర్మనో ఉపాసనను అవి ప్రతిపాదించనే ప్రతిపాదించవు కాబట్టి అది ఉపనిషత్తుల యొక్క తాత్పర్యం అట్టిది మీరు శాస్త్రాన్ని అధ్యయనం చేసి సరైన పద్ధతిలో అధ్యయనం చేస్తే తెలుస్తుంది కాబట్టి అటువంటి శృతిని అనుగ్రహించినారు ఒకటి ఇంకా దేనిని అనుగ్రహించారు అవి అవి ఆ పాదములను ఆశ్రయించిన వారికి ఇవన్నీ లభిస్తాయి ఒకటి శ్రవణ శ్రవణము శ్రవణ జ్ఞానము మనలోని దుధ్యాసన సహకృతమైనది అదొకటి వచ్చింది ఇంకొకటి ఏమొచ్చింది శమ అంటే అంతరింద్రియ నిగ్రహము క్షమ అంటే శాంతి ఇంద్రియ ఉపరతి ఈ వేదాంతాన్ని జాగ్రత్తగా ఎవరైతే అధ్యయనం చేస్తారో గౌడపాదాచార్యుల యొక్క వేదాంతాన్ని వాళ్ళు శాంతంగా ఉంటారు ఇకే అల్లరి చేయరు అల్లరి అనేక రకాలు అల్లరంటే గడబిడ అనేక రకాలు ఓ డబ్బు సంపాదించేయాలనే గడబిడ చేయరు ఓ భోగాలు అనుభవం చేయాలనే గడబిడ అది చేయరు ఈ కర్మ చేయాలి ఆ కర్మ చేయాలనే ఆ గడబిడ కూడా చేయరుదో నిత్యకర్మానుష్ఠానానికి పరిమితమై ఉంటారు ఈ ఉపాసన ఆ ఇంకా అక్కడికి అలాంటి అల్లరు కూడా చేయరు ఏ అల్లరి చేయరు అలా శాంతంగా ఉంటారు అది క్షమము సో తర్వాత వినయము వినయము అంటే అవనతి అనౌద్ధత్యం అంటే ధర్మము లేకుండుట వినయముగా వినయం అంటే వినయమే సో హ్యూమిలిటీ ఉండాలి హ్యూమిలి హ్యూమిలిటీ ఉండాలి దీనికోసం ఎదరవాళ్ళ మీద అహంకారం చూపించటం అవసరం మేము ఇంతటి వాళ్ళం అంతటి వాళ్ళం అని అలా హ్యూమిలిటీ ఉండాలి దోషాన్ని గ్రహించాలి దుగ్రహస్యలు చెప్పి వారు విద్వాన్ విపశ్చిత్ దోషజ్ఞ వినయంగా ఉండమని ఉండమన్నారు కదా అని అన్నిటికీ తలగా ఒప్పుకూడదు అది కాదు వినయం దేవుడు వేరే జీవుడు వేరే అంటే అలాగండి చాలా అనుగ్రహం ఇచ్చారు మీరు అలాగే అదే వినయం అదే దాన్ని వినయం అనరు నువ్వు ఈ పూజ చేస్తే నీ కోరికలన్నీ ఓహో ఎంత గొప్ప అనుగ్రహం అలా అదే అది కాదు అది ఎద్దు ఉంది అది వినయం కాదది అది ధూర్త లక్షణం అది వినయ వినయం అంటే విషయాన్ని స్పష్టంగా తెలుసుకుని గర్వం లేకుండా ఉందా అది వినయం అంతేగాని అంతా వాళ్ళు చెప్పినట్టే తలకాయ ఊపి ప్రతిదాన్ని నెత్తిమీద చేసుకుని ఆఖరికి ఏదీ పాటించడు సంసారంలో భోగాలు అనుభవిస్తూ ఉంటాయి ఏదీ పాటించడు అది కాదు దాన్ని భ్రమపడకూడదు అటువంటి ఈ మూడింటి యొక్క ప్రాప్తి ఆచార్యుల యొక్క పాదములను ఆశ్రయించిన వారికి ఈ మూడు లభిస్తాయి ఆ మూడు ఎటువంటివండి అమోఘ ప్రాప్తి ఆ మూడు కనుక లభిస్తే ఇక అవి వ్యర్థము కావు అంటే మీరు తప్పక ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని కృతార్థుల నిశ్చయము తర్వాత అది ఎటువంటి ప్రాప్తి అగ్రియా ప్రాప్తి అంటే శ్రేష్టమైన ప్రాప్తి ప్రాప్తి అంటే లాభము అని అర్థము ఇప్పుడు ధనలాభము దాని ముందు దిగదుడుకు భోగలాభము వ్యర్థము సో స్వర్గాదుల యొక్క లాభం కూడా లాభమే కాదు ఆత్మస్వరూపమైన ఈశ్వరుణ్ణి తెలుసుకున్నటయే లాభము ఆత్మలాభ పరంలాభం నా పరోలాభ నాస్తి కవయో విదు అని మానసోల్లాసంలో సురేశ్వరాచార్యులు గొప్ప వాక్యం ఆత్మలాభము కంటే గొప్ప లాభం లేదు మీరు స్వర్గాది లోకములు లభించినా కూడా ఆత్మలాభం కంటే తక్కువయే అటువంటి శ్రేష్టమైనటువంటి ప్రాప్తి సో అమోఘమైన ప్రాప్తి మిగతావన్నీ వ్యర్థం ఇప్పుడు ధనాన్ని పెద్ద ధనాన్ని మూటగట్టారనుకోండి అది వ్యర్థం అయిపోతుంది మోఘాశాహ మోహకర్మాణ మోహజ్ఞాన విజేత భగవద్గీతలో వచ్చింది తొమ్మిదో అధ్యాయం అంతా వ్యర్థం మోఘ వ్యర్థం వేస్ట్ డబ్బు మూటగట్టిన డబ్బు అది వీడు వీడు పోతాడు అవతలకి వీడు వెళ్ళేప్పుడు ఒక్క నయా పైస్ కూడా విడుతు రాదు ఇప్పుడు శ్మశానంలో ఉంటాయి రాళ్ళు పెడతారు ఈ చెప్పును ఇప్పుడు ఈయన పది లక్షలు వెనకాల విడిచిపెట్టి చచ్చిపోయాడు అని ఒక ఆయన ఒక దాన్ని ఏమంటారు ఆ శ్మశానం మీద ఉండే స్టోన్ శ్మశానంలో ఆయన దేహాన్ని పాతి చోట ఒక స్టోన్ పెడతారు దాని మీద ఆయన పేరు వదిలి రాస్తారు ఈయన రకంగా పది లక్షల ఆస్తి సంపాదించి దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అది ఒక ఆయన ఆయనకు ఒక ఇంకొకడు ఉన్నాయి ఆయన ఈయన ఇరవై లక్షలు సంపాదించి విడిచిపెట్టి వెళ్ళు ఏ వాటం చా ఫరక పడతాడు ఏమి తేడా ఏం పడుతుందండి ఏమీ డిఫరెన్స్ పడదు కాబట్టి ఆత్మలాభమే యథార్థమైన లాభము అటువంటి లాభము ఈ శృతి క్షమ వినయ అనే ఆత్మలాభంలో భాగమే దాన్ని పొందవచ్చు అవి రెండు భా రెండు వాక్యాలు పూర్తయ్యాయి ఇక ఆచార్యుని యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు ఎత్ ప్రజ్ఞాలోక భాష భాష అంటే తృతీయ యకవచనం యవ యవని యొక్క ఏ ఆచార్యుల యొక్క ప్రజ్ఞ అంటే ఆ జ్ఞానము ఆలోకము అంటే ప్రకాశము ఆలోకము అంటే కాంతి సో దాని యొక్క దాని యొక్క వెలుతురు చేత ఆయన యొక్క అలోక అంటే సూర్యుడు ఆదిత్య ప్రకాశస్వరూప ఆదిత్య సకల లోకాన్ని ప్రకాశింపజేసేవాడు అలోక సూర్యుడు భాస అంటే భాస్ అంటే ప్రకాశము కాబట్టి ఏ ఆచార్యుని యొక్క ప్రజ్ఞ అనే సూర్యుని యొక్క ప్రకాశము చేత వడపదాచార్యుని యొక్క ప్రజ్ఞ సూర్యుడు ఎంత గొప్పగా వెలిగిపోతూ లోకాన్నంతని ప్రకాశింపజేస్తున్నాడో ఆయన యొక్క ప్రజ్ఞ ప్రజ్ఞ అంటే కేవలం బుద్ధి కాదు బట్ రియలైజేషన్ ఆఫ్ ది ట్రూత్ ఆ సెల్ఫ్ రియలైజేషన్ అనే ఆదిత్యుడు ఆ సూర్యుని యొక్క ప్రకాశము ఎంత గొప్పదంటే ఆ ప్రకాశము చేత స్వాంత మోహాంధకారతిహతిం అగమత్ స్వాంత అంటే అంతఃకరణము నందలి మోహ వ్యామోహము అనే అంధకారీకటి ప్రతిహతిం వినాశమును అగమతు పొందెను అంటే గౌడపాదాచార్యుల యొక్క ప్రజ్ఞ ఆయన కారికల్లో మనకి అనుభవానికి వచ్చేటువంటి ప్రజ్ఞ అది ఆ ప్రకాశము ముందు నా అంతఃకరణలో ఉండేటువంటి చీకటి ఏమిటా చీకటి మోహము అనే చీకటి ఆ చీకటి వినాశమును పొందెను అంటే మన హృదయంలో ఒక చీకటి ఉంటుంది ఈ చీకటి గురించి షేక్స్పియర్ బాగా చెప్పాడు నాకు చాలా ఇష్టమైన మాట అది షేక్స్పియర్ చెప్పిన వాటిలో అలా ఎవరు చెప్పలేదు అందుగురించి చాలా విలక్షణమైనది చెప్పాడు అది అక్కడ లండన్లో హైడ్ పార్క్లో ఎక్కడో ఒక స్టాట్యూ ఉంది షేక్స్పియర్ స్టాట్యూ విగ్రహం ఉంటుంది విగ్రహం పెడితే మహాత్ముల విగ్రహం పెట్టాలి చెప్పి ఇచ్చే విగ్రహాన్ని వెలువ రూపు రేఖ లేకుండా విగ్రహం చూస్తే ఆకర్షణంగా ఉండాలి అక్కడికి వెళ్తే అక్కడ ఒక ప్లేక్ ఉండాలి దాని మీద ఆ మహాత్ములు బోధం ఉండాలి అలాంటి విగ్రహాలు ఏవో రెండో మూడో నాలుగో ఉంటే అది దట్ బికమ్స్ ఎ స్పాట్ ఎ టూరిస్ట్ స్పాట్ ఊరికే ప్రతి కోన ట్రాఫిక్ అడ్డంగా ఎక్కడ అక్కడ అర్థం అర్థం లేని విగ్రహాలు పోతే ఇంకా విగ్రహాలు అంటే విసిగేస్తుంది సంథింగ్ ఇది రాంగ్ అనిపిస్తుంది ఎనివే ఆ హైడ్ పార్క్లో స్టాట్యూ ఆఫ్ హైడ్ పార్క్ ఏమో అని గుర్తు నాకు స్టాట్యూ ఉండదు షేక్స్పియర్ దాని కింద రాసిందే ఆయన చెప్పిన ఆయన నాటకం నుంచి ఒక ప్లేట్ మీద రాసిందే దెర్ ఈజ్ దట్ ఈస్ ది డార్క్నెస్ ఆఫ్ ఇగ్నరెన్స్ రాసి ఈ క్రియేషన్లో ఈ సృష్టిలో ఒకే చీకటి ఉన్నది ఆ చీకటి మామూలుగా పొగలు రాత్రి చీకటి కాదది ఆ చీకటి ఏమిటంటే హృదయంలో ఉండే అజ్ఞానం అనే చీకటి చీకటి అదే అసలైన చీకటి వాస్తవానికి ఈ పొగలు రాత్రి అన్నప్పుడు రాత్రి చీకటి ఉంటుంది చూసారా అది చాలా బాగుంటుంది హాయిగా నిద్రపోవచ్చు చీకట్ ఎలా నిద్రపోతారు కాబట్టి చీకటి పడిందంటే ఈ వాటికి రెండు మెతుకులు నిద్రపోయే టైం అని తెలుస్తుంది అప్పుడు ఆ చీకటిలో చలిగా ఉన్నట్లయితే దుప్పటికప్పుడు పడుతుంటే అయితే ఎలా సో కాబట్టి ఈ చీకటి మనకి చాలా అనుకూలమైనది కాబట్టి ఆ చీకటిలో దోషమేం లేదు కానీ మన హృదయంలో ఉండే మోహము అనే చీకటి ఉన్నదే దానివలన జీవితం అంతా వ్యర్థమవుతుంది మోహము అంటే ఉన్నదాన్ని తప్పుగా తెలుసుకుందట ఈ జగత్తు సత్యము అది మోహము దేవుడు ఎక్కడో దూరంగా ఉన్నాడు అది మోహము నా హృదయం నేను పరిచ్ఛిన్నమైన జీవుడిని ఇది మోహము ఈ శబ్దస్పర్శాదులయందు సుఖము లేక ఆనందము గలదు అది మోహము స్వర్గంలో భోగాలు ఉంటాయి అక్కడ ఆనందం ఉంటుంది అది మోహము ఈ మోహము మన అంతఃకరణ మన అంతఃస్కరణలో నిండి ఉంటుంది ఈ మోహము అనే చీకటంతా కూడా ఆచార్యుల యొక్క ప్రజ్ఞాప్రకాశం ముందు పటాపంచలైపోయినది గౌడపాద కార్యక్రమం చదువుతుంటే వాటిని జాగ్రత్తగా మనం అధ్యయనం చేయగలిగినట్లయితే మన హృదయంలో ఉండేటువంటి అజ్ఞానం ఎన్ని రూపాలుగా ఉంటుందో అన్నీ కూడా పఠాపంచలైపోతాయి కాబట్టి ఆ విధంగా అయినది ఇంకా ఏమైంది ఘోరే ఉదన్వతి త్రాసనే ఉదన్వతి త్రా అంటే సముద్రం అలా కవిత్వం ఎలా ఉంటుంది చూడండి సో ఉదన్వతి త్రాసనే మే నా యొక్క అసకృత్ ఉపజన ఉదన్వతి త్రాసనే అసకృత్ అంటే మళ్ళీ మళ్ళీ ఉపజన పుట్టుట ఉదన్వతి సముద్రమునందు త్రాసనే భయమును కలిగించే ఆ సముద్రమునందు ఘోరే అత్యంత క్రూరమైన ఈ తిమింగలములు ఉండేటువంటి ఆ సముద్రమునందు మధ్య ఉన్మజ్జ ములిగి తేలి మళ్ళీ ములిగిపోతోంది నా అంతఃస్కరణం మే అటువంటి నా అంతఃకరణం ఆ అంతఃస్కరణంలో ఉండేటువంటి మోహాంధకారాన్నంతని కూడా ఆ గురుదేవుల యొక్క ప్రజ్ఞాప్రకాశము పటాపంచలు చేశను అసకృత్ ఉపజనానుంది కదా అసకృత్ అంటే అనేక పర్యాయములు అంటే ఒకసారి దేవతా ఒకసారి పశుపక్షి జన్మ ఆ విధమైనటువంటి అనేక జన్మలు ఏవైతే ఉన్నాయో అది ఏ సముద్రము ఆ సముద్రమే అత్యంత భయావహమైనది ఉదన్వతి త్రాసనే త్రాసనే ఉదన్వతి భయావహమైన సముద్రమునందు మునిగిపోయి మళ్ళీ మునిగిపోతూ ఉండేటువంటి నా యొక్క అంతస్కరణాన్ని ఆయన ఆ పూర్తిగా తొలగించినాడు అటువంటి ఆచార్యుని యొక్క పాదపద్మములను నేను అనేక పర్యాయములు నమస్కారం చేస్తున్నాను అంటే అన్వయం చేయటమే దాంట్లో అంతా తెలుసున్న విషయం శ్లోకం అంతా ఒకసారి చెప్దాం శ్రద్ధ రావత్వంలో ఉంది మొత్తం వాక్యం అంతా చెప్తా ఎప్రజ్ఞా దాన్ని చదివే ఓ స్టైల్ కూడా ఉంది కొంత ప్రాచీనమైన స్టైలు సంగీతం కాదు స్టైల్ అంతే పద్దెనిమిది చదివీ స్టైలు के का भासा प्रतिहति यज्ञा लोक प्रतिहतिमगम स्वामोधकार मज्जोन्म्ज्च घोरे हसुपजनोद्रासने मे యత్వాశ్రితమవినయప్రాప్తిర తాదౌ పవనీయవయ వినుదాన ీగోవిందూజ్యపాదశిష్య పరమహంసపరివ్రాజకాచార్య శ్రీశంకరవృత గౌడపాదీయ ఆగమశాస్త్రవి అలాతశాంత్యాఖ్యం చతుర్థం ప్రకరణం సమాప్తం దీనికి ఆనందగిరి టీకాకారులు ఆయన ఐతి శ్రీమద్ పరమహంసపరవిరాజకాచార్య శ్రీ శుద్ధానంద పూజ్యపాత శిష్య భగవద్ ఆనందజ్ఞాన విరచితాయా ఆయనకు ఆనందజ్ఞాన అని పేరు గిరి ఒక సంప్రదాయానికి చెందినవారు కనుక ఆయనకు ఆనందగిరి అని పేరు గౌడపాదీయ భాష్య టీకాయాం అంటే గౌడపాదకారికలకి భాష్యానికి టీక రాసిన ఆయన అలాతశాంత్యాఖ్యం చతుర్థం ప్రకరణ అది టీక నేను తరచుగా దాన్ని చూసి చెప్తూ వచ్చాను ఇంకా అది ఎంత ముఖ్యమో అంత ముఖ్యమైనది ఇంకొకటి ఉండదు అదేమిటంటే టిప్పణి కృష్ణదేవానందరి టిప్పణి దానికి ఆయన అంటారు ఇది శ్రీమద్ పరమహంస పరమరాజకాచార్య శ్రీ స్వామి గోవిందానందగిరి మహామండలేశ్వర పూజ్యపాత శిష్య విద్యావాచస్పతి శ్రీ స్వామి విష్ణుదేవానందగిరి మహామండలేశ్వర విరచితాయా ఆయన విష్ణుదేవానందగిరి మహామండలేశ్వర అంటే ఈ మధ్యకాలంలో వారు ఆయన సుమారు రెండు సంవత్సరాల క్రితం జీవించారు గోవింద ఇప్పుడు మహా ఇప్పుడు అదే ఆశ్రమంలో మహామండలేశ్వరుగా ఆయన ఆయన ఉన్నారు నేను బాగా ఎదుగుతున్నాయని విద్యానందగిరి ఆయన బ్రహ్మలీనులైన ఆ తర్వాత ఇంకొక ఆచార్యులు చాలా గొప్ప విద్వాంసులు ఆయన పండితుడు దివ్యానంద స్వామి దివ్యానంద ఆయన ఇప్పుడు కైలాసాశ్రమానికి ఆయన ఆచార్యులు అక్కడ మేధానందపురి మంత్రి మంత్రి లేక కొఠారి అంట అంటే అక్కడ ఉండే అడ్మినిస్ట్రేషన్ అంతా మేధానందపురి చూస్తూ ఉంటారు నేను వీళ్ళందరినీ బాగా ఎరువులు ఉన్నాను నాకు మంచి మిత్రులు మేధానందపురి ఆయన తెలుగువారు నా పుస్తకాలన్నీ ఉన్నాయి ఇంకా సో దివ్యానంద తెలుగువారేం కాదు ఆయన ఆయన తెలుగు నాకు తెలియదు తెలియాల్సిన అవసరం కూడా లేదు సంస్కృతంలో వేదాంత శాస్త్రంలో బహుశా ఇప్పుడున్న మహావిద్వాంసుల్లో ప్రథమ గణ్యులు ఆయన చాలా పెద్ద పండితులు నన్ను బాగా ఎరుగుదురా నేను కూడా ఆయన బాగా ఎరుగుతాను సో ఆయన ఇప్పుడు ఆయన కైలాసం ఈ హృషికేశ్లో ఈ టైటిల్స్ అన్నీ ఆయనకు ఉంటాయి ఆయన మహామండలేశ్వర సో మొత్తానికి ఈ ఈ సంప్రదాయంలో దివ్యానందగిరి ఇప్పుడు ఆ విష్ణుదేవానందగిరి మహామండలేశ్వర విరచితాయం గోవిందప్రసాదిని అని పేరు ఈ టేకకి ఆయనకి గోవింద శ్రీకృష్ణుడు అంటే భక్తి గోవిందప్రసాదిని ఆఖ్యటిణ్యాం అలాతశాంతిర్నామ చతుర్థం ప్రకరణం సమాప్తే ఆనందగిరిక్రోతీకావలిత శాంకర భాష్యసమేత సగౌడపాదీయకారిక అథర్వేదీయ మాండూక్యోపనిషత్ అథర్వేదం నుంచి వచ్చినటువంటి మాండూక్యోపనిషత్ సమాప్తం హరి ఓం తత్సద్ శ్రీకృష్ణాత్మనమస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయమార్గేణ మహీ మహీషా ఓబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకాశుఖినోవ కావర్జన్య పృథివీ సస్యాలిని దేశోభరహిత బ్రాహ్మణా సంతు నిర్భయా అపుత్రుత్రిణ సును పుత్రిణ సంతు పౌత్రిణ అధనా సధనా సంతు జీవంతు శరదాంశకం మంగళం కౌసలేంద్రాయ మహనీయనాత్మే చక్రవర్తి తనూజాయ సాభౌమాయ మంగళం హరింత